సంకీర్తనం పంట వండుకునేవారి భాగ్యములిటమీద నంటిముట్టి వెదకితే నాతుమలోనున్నదీ వేదములలో ములచే వేదాంతాల కొనసాగే గాదిలి శ్రీహరి భక్తి కల్పలత పోది వైరాగ్య బోధలచే పలుమారు పాదుకొని వేరువారె పంచ సంస్కారాలను మునులలో మునులలోనంటెను పురాణాల చెల్లుబడి శాస్త్రాలచి చిగురించెను చల్లగా పూవులు వూచే సత్కర్మవిధులను మెల్లనే నీడలు నిండే మించి సుజ్ఞానమునా పరమయోగముల భూపలు పిందెలుబుట్టే సురలనే పరగెసురలనే పందిటియందు ఇరవై శ్రీవేంకటేశుడిందుకు ఫలమైనాడు గురుసేవలను దొరకును వివేకులకు